స్వప్నంలో భావాలు ఉన్నాయి సర్వభావములు కూడా సర్వభావములు అంటే బాహ్య భావాలు ఉంటాయి అంటే ఘట ఉంటాయి మీరు స్వప్నం చూస్తూ ఉంటారు ఘట ఉంటాయి ఇవి చూసి కూడా ఒకటి మీకు స్వప్నం గురించి నేను ఇంతకుముందు చెప్పాను స్వప్నంలో ఎన్ని అంశాలు ఉంటాయి స్వప్న ప్రపంచం ఒకటి ఉంటుంది ఘట స్వప్న అవస్థ అటుగా స్వప్నావస్థ స్వప్నావస్థలో భాగంగా స్వప్న ప్రపంచం ఉంటుంది స్వప్న దేహం ఉంటుంది ఏమంటే ఆ స్వప్న దేహంతో తాదాత్మ్యాన్ని చెందిన దర్శనం వ్యక్తి ఉంటాడు వాడికి స్వప్న పురుష అని పేరు స్వప్న పురుషుడు ఉంటాడు ఏమంటే ఈ స్వప్న పురుషుడికి బయట ఉన్నవి బాహ్యాలు ఈ స్వప్న పురుషుడికి లోపల ఉన్నవి ఆధ్యాత్మికాలు బాహ్య ఆధ్యాత్మిక అది సర్వ అంటే సర్వ అంటే అందరూ హాల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోవాలి అని నేను చెప్పి అని అనుకోండి ఇప్పుడు నేను కూడా బయటకు వచ్చేస్తానా సర్వా వేస్తే నేను కూడా బయటకు వచ్చేస్తాను సర్వా వేయకపోతే అందరూ వెళ్ళిపోతారు కానీ నేను లోపల ఉంటాను ఇక్కడ సర్వభావా ఇప్పుడు స్వప్నంలో వీడు స్వప్నాన్ని చూసినప్పుడు ఘటపటాదులను చూశాడు ఘటపటాదులు మిథ్య ఆ ఘటపటాదులను చూసే స్వప్న పురుషుడు మిథ్య స్వప్న పురుషుడు కూడా సత్యం కాదు ఎందుకంటే స్వప్నంలో జనక మహా ఇది ఈ దృష్టాంతం పలుమార్లు అనుకునే దృష్టాంతం జనకునికి స్వప్నం వచ్చింది స్వప్నంలో ఆయన ఏమో బిచ్చగాడుగా వచ్చింది స్వప్నం యాజ్ఞ అష్టావక్రుణ్ణి అడిగాడు నాకు స్వప్నం వచ్చిందా నేను ఆ బిచ్చగాయన కాదా అని అడిగాడు అంటే ఆయన అడిగాడో ఈయన చెప్పాడో మొత్తాన్ని నేనెవరు నేను జాగ్రత్త అవస్థలో ఉండే రాజున స్వప్నావస్థలో వచ్చిన బిచ్చగాయన వాటామాయి అని అడిగాడు అడిగితే యాజ్ఞవల్కి దామని చెప్పాడు జాగ్రత్త స్వప్న ప్రపంచం సత్యమా మిథ్య మిథ్యా స్వప్న ప్రపంచం స్వప్నావస్థలో ఉన్న స్వప్న కూడా మిథ్య అవుతాడు అప్పుడే మిథ్యా అనే పదం కుదురుతుంది లేకపోతే మిథ్యా అనే పదమే కుదరదు అసలు మిథ స్వప్న సత్యం కాదు కానీ వారి ప్రాణానికి అదే సత్యం ఎవరికి స్వప్న పురుషుడికి స్వచ్ఛంగా స్వప్న పురుషుడికి సత్య స్వప్నం మీరు స్వప్నం చూస్తున్నారు స్వప్న స్వప్నంలో ఎవడో కనపడి ఏమంటే ఈ కొండలు కోడలు ఇదంతా కూడా మిత్య అన్నారు అనుకోండి మీరు ఏమంటారు మిచ్చేవిటిని మొహం అని చదివారు స్వప్నంలో వాడికి సత్యం స్వప్నంలో వాడు స్వప్న పురుషుడు ఎలా బిహేవ్ చేస్తాడు సత్యం బిహేవ్ చేస్తాడు అందు గురించే హృదయంలో సుఖదుఖాలు అన్నీ ఉంటాయి భావాలు సుఖదుఖాలు అన్నీ ఉంటాయి అవి ఆధ్యాత్మిక భావాలు నిద్ర లేచిన తరువాత జాగ్రత్త అవస్థ జాగ్రత్త ఆ వే లేకువ నిద్ర తెలివి ఆ తెలివి దృష్ట్యా స్వప్న ప్రపంచం మిథ్య స్వప్న ప్రపంచం మిథ్య అంటే ఘటపటాదులు ఈ స్వప్న ద్రష్ట యొక్క భాగములు అంటే సుఖ దుఃఖాదులు అన్ని కలిపి మిథ్య ఇది మిథ్యా అని మనకి తెలుసు అది తెలుస్తుంది ఏటి యొక్క మిథ్యాత్వం ఇప్పుడు స్వప్నంలో ఘటపటాదులు ఉన్నాయి అవి మిథ్యా అని మీరు అంటున్నారు అవి స్వప్నంలో స్పష్టంగా ఉన్నట్లు గోచరించాయా లేదా గోచరించే ఉపలభ్యమానా ఇప్పుడు మీరు స్వప్నం చూస్తూ స్వప్నంలో కొండ కనపడింది అనుకోండి ఆ కొండ నిజం కొండలాగే కనపడుతుందా లేకపోతే మిథ్యా కొండలాగా ఏమైనా అలాంటి స్పెషల్గా ఏమైనా కనపడుతుందా నిజం కొండలాగే కనపడుతుంది జాగ్రత్త అవస్థలో కొండ ఎలా కనపడుతుందో స్వప్నావస్థలో కొండ కూడా అలాగే కనపడుతుంది స్వప్నంలో లాస్ట్ దుఃఖం కలుగుతుంది భయం కలుగుతుంది ప్రేమ ఆనందం అన్నీ ఉన్నాయి స్వప్నంలో కాబట్టి ఉపలభ్యమానా ఉపలభ్య అంటే న్యాయమానా చెత్త తెలియబడుతూ ఉంటాయి జగత్తు ఉంది అని అనుకోడదు జగత్తు కనబడుతుంది అన్నారు జగత్ అని అనుకోడు దృశ్యతే అని అన్నారు దృశ్యతే కాబట్టి స్వప్నంలో మనకి అనుభవానికి వచ్చేటువంటి బాహ్య ఆధ్యాత్మిక పదార్థములన్నీ కూడా అంటే బాహ్యములైన ఘటపటాదులు ఆధ్యాత్మికములైన సుఖ దుఃఖాదులు ఆధ్యాత్మికము అంటే అర్థం ఆధ్యాత్మికం స్పిరిచువల్ అంటున్నారు ఆ సందర్భం లేదు ఆత్మని భవ లోపలుండేవి వీడు లోపలుండే సుఖ దుఃఖాదులు ఇవన్నీ కూడా నిత్య అని మనకి తెలుస్తూనే ఉంటుంది అంటే పెద్దలు చెప్తున్నారు అని పెద్దలు చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న స్వప్న ప్రపంచములో స్వప్న పురుషుడు స్వప్న ప్రపంచము బాహ్యము ఆధ్యాత్మికము అంతా నిత్యే అయితే సత్యం అనేది సేవన ఉందా లేకపోతే శూన్యమా జీరోనా అని ఒక ప్రశ్న ఉంది ఎందుకంటే స్వప్నాన్ని చూసే మనస్సు మిథ్య మనస్సు చూసే స్వప్న ప్రపంచం మిథ్య మంతా మిథ్య చేసి కూర్చోబెట్టారు ఇప్పుడు మిథ్యని అండ్రియలు తీసి పారయండి వాట్ రిమైన్స్ జీరో శూన్యము అది బౌద్ధ క్షణిక విజ్ఞానవాదము శూన్యవాదము అది బౌద్ధ జీరో కాదు పూర్ణము జీరో పూర్ణంగా ఉంటుంది నిజానికి జీరో చూడడం పూర్ణం కూడా జీరోతోటే చెప్తారు పూర్ణము అదే బ్రహ్మ అదే ఆత్మ అని చెప్తే అది వేదాంతం ఉపనిషత్తునికి బౌద్ధానికి అంతే తేడా ఈ వ్యాఖ్య నుంచి ఆరు మాసాలు మనం చదివి పాఠంలో అంత సమానం బౌద్ధ సిద్ధాంతము ఉపనిషత్తు సిద్ధాంతం అంతా సమానం ఒక్క ఆ ఒక్క పాయింట్ మీద డిఫరెన్స్ పూర్ణము అంటే వేదాంతమైంది శూన్యము అంటే బాగుంటుంది బట్ మొత్తానికి ప్రపంచము మిత్య అన్నది మాత్రం ఖాయ్ మనీషిణ సమాన కుశలాహ ఇలా ఎవరు చెప్తున్నారండి మీరు ఎవరున్నా లోకంలో అడిగి చూడండి వాళ్ళు చెప్తారా అలాగే జగత్తు మిచ్చని చెప్తారా మీరు మార్కెట్ ప్లేస్కి వెళ్ళి ఏమండే జగత్తు సత్యమామిచ్చా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు పరమ సత్యం అని చెప్తారు వాళ్ళు ఎలా అనుకుంటారు మనకు కూడా అది చెప్తారు మీరు లేకపోతే ఏదైనా ఒక లాయర్ అటార్నీ దగ్గరికి వెళ్ళి జగత్తు సత్యమామిచ్చా అంటే ఏమని చెప్తాడు స్వచ్ఛం అని చెప్తాడు పైగా వాళ్ళు కలహాన్ని ప్రోత్సహిస్తారు సత్యం అని చెప్తారు తర్వాత మీరు దేవాలయానికి వెళ్ళి ఏమండి జగత్తు సత్యమాన్ని ఇచ్చారు అడిగితే ఏం చెప్తారు సత్యం చెప్తారు ఎస్ట్రాలజీల దగ్గరికి వెళ్ళి జగత్తు గురించి అడిగితే ఏం చెప్తాడు సత్యం చెప్తాడు వాస్తు శాస్త్రజ్ఞుడు ఉంటాడు వాడు సత్యమైన చెప్తాడు వాస్తు శాస్త్రం అంటారు మా వాస్తు శాస్త్రం తెలియని వాళ్ళము అంటే అందరూ కాబోలు ఇప్పుడు ఎవరికి ఎవడు ఏ శాస్త్రం చదివినవాడు కాదు కాబట్టి అలా గడిచిపోతుంది కొంచెం బలబుద్ది చెప్పేస్తూ ఉండాలి నేను వాస్తు శాస్త్రం చదివాను తూర్పునది ఉండకూడదు దక్షిణాన్ని ఉండకూడదు అని ఆ టెర్మినాలజీ ఉంటుంది అది మాట్లాడడం అలవాటు చేసుకోవాలి చేసుకునే అలాగా గుక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తూ ఉండాలి మాట్లాడేస్తుంటే విన్నవాడు డంగి అంటే అదే వాస్తుశాస్త్రం ఇది వాస్తుశాస్త్రం ఈ వాస్తు శాస్త్రం చెప్పి వాళ్ళు రామశబ్దం వచ్చిన వాడు నాకు ఇంతవరకు దొరకలేదు రామ అకారాంత రామశబ్ద రామహ రామౌ రా ఇది వచ్చినవాడు కనపడలేదు వాస్తు శాస్త్రజ్ఞులు జ్యోతిష్ శాస్త్రజ్ఞుల యొక్క పరిస్థితి ఇలా ఉంది అంటే సంస్కృత భాషలో రామశబ్దం అక్కర్లేకుండా మొత్తం శాస్త్రాంతా కూడా అధ్యయనం చేసేసేడాన్ని అనుకోవాల్సి ఉంటుంది ట్రాన్స్లేషన్స్లో అధ్యయనం చేసేసేడని అనుకోవాలి ట్రాన్స్లేషన్స్లో అధ్యయనం చేసిన శాస్త్రం బతిక ఎలా ఉంటుందో మీరు ఊహించండి మీకు సంస్కృతం రాకపోతే నష్టం లేదు కానీ మీకు పాఠం చెప్పేవాడికి సంస్కృతం కావాలా చిన్న గతి చెప్పి ఇరువ కలిగించబట్టి జగత్తు మిథ్యా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు లోకంలో మీకు జగత్తు మిథ్యా అని చెప్పేవాడు కావాలంటే మీరు వెతికి పట్టుకోవాల్సి అది కావలసిన వాళ్ళు కూడా లేరు లోకల్లో ఘటాల్సో ఐ ఎల్సిన వాడు లేడు మనిషి నా అంటే ప్రమాణకుశ ప్రమాణము అంటే ఏ రకంగా నువ్వు తెలుసుకుంటున్నావో దానికి ఆ ఆ మెథడ్కి ప్రమాణము అనిపారు సో ఇప్పుడు ఘటము ఉన్నది ఘటము నీకు ఎలా తెలిసింది చూపు ద్వారా తెలిసింది చూపు ఏమిటి అసలు ఘటాన్ని చూశాము ఘటం ఉంది అన్నాము మనం చూసింది దేన్ని ఘటాల్ని చూసావా ఘటము నుంచి పరావర్తనం చెందిన కాంతి కిరణాలను చూసావా దేన్ని చూసామా కాంతి కిరణాలను చూసాం ఎప్పుడో చీకటి గదిలోకి వెళ్ళారు ఘటం కనపడలేదు స్విచ్ వేశారు ఘటం కనపడింది స్విచ్ వేస్తే కనపడి ఇది ఘటం అవుతుందా కాంతి అవుతుందా అండి మీరు చెప్పన్నారు స్విచ్ ఘట్యు కనబడ కాంతి కనపడుతుంది ఎందుకంటే కాంతి వచ్చింది కదా కాంతి కనపడాలి కాబట్టి మీరు కాంతిని చూస్తారా ఘటాన్ని చూస్తారా కాంతిని చూస్తారా కానీ ఎటువంటి కాంతిని చూస్తారు ఘటాకారమును పొందిన కాంతిని చూస్తారు ఇంతవరకు ఘటాన్ని చూస్తున్నాం అనుకుంటున్నారా లేదా అది తప్ప కదా అసలు ముందు ఘటాకారాన్ని పొందిన కాంతిని చూస్తున్నాము అని ముందు తెలుసుకోవాలి సరే అది ఫస్ట్ స్టెప్ మీరు చూసే కాంతి కంటికి బయట ఉంటుందా కంటి లోపల ఉంటుందా కంటికి బయట ఉంటే మీరు ఎలా చూస్తారు ఇది ఇలా ఆ కాంతి మీ కంటిలోకి రాలేదని అర్థం కదా కాంతిని చూశారంటే అది కంటిలో పడాలండి కంట్లో అంటే లెన్స్ మీద పడితే చాలు లెన్స్ వెనకాల హెటీనా మీద పడితే ఆ కాంతిని చూస్తారు మీరు ఆప్టికల్ సెన్సేషన్ ద్వారా కాబట్టి మీరు చూసే కాంతి కూడా కన్ను లోపల ఉంది కానీ కన్ను బయట లేదు తర్వాత రెటీనా మీద పడ్డ రూపాన్ని మీరు కాంతిని చూస్తున్నారు రెటీనా మీద పడ్డ కాంతిని చూస్తున్నారా లేకపోతే ఆ కాంతి వల్ల కలిగిన ఎలక్ట్రిక్ కరెంట్స్ని చూస్తున్నారు ఎలక్ట్రిక్ కరెన్స్ని చూస్తున్నారు సెన్సేషన్స్ ఆ సెన్సేషన్స్ని చూస్తున్నారా లేకపోతే ఆ సెన్సేషన్స్కి మెదడు పెట్టిన ముద్దు పేరు ఘటము ఆ పేరు ఆకారాన్ని చూస్తున్నారు కాబట్టి మీకు జ్ఞానం మీ చేత తెలియబడే ఘటన ఎక్కడుంది లోపల ఉందా బయట ఉందా లోపల ఉంది లోపల ఏ రూపంగా ఉంది మనస్సు యొక్క చలనం రూపంగా ఉంది ఒకనొక విశిష్టమైన మనో మనస్పందన రూపంగా ఉన్నది ది మూమెంట్ ఆఫ్ ది మైండ్ మనస్పందన పల్స్ ఎ పల్సేషన్ ఆఫ్ ది మైండ్ కాబట్టి ఇప్పుడు ఘటన ఏమిటండి ఇట్ ఈస్ నథింగ్ మోర్ దాన్ ఎ పల్సేషన్ ఆఫ్ ది మైండ్ ఇది ప్రమాణ కుశలా అటువంటి ప్రమాణకుశలు నిత్యా అని చెప్తున్నారు ఘటంలో కాఫీ తాగుతున్నాం కాబట్టి ఘటం సత్యము అనుకునేవాడు వాడు ప్రమాణకుశలుడు అవుతాడా వాడు ప్రమాణకుశలుడవడు వాడు బిజినెస్ చేసుకుంటూ మనకు వస్తాడు కానీ వేదాంతానికి పనికిరాదు కాబట్టి ప్రమాణ కుశలా వదండి ప్రమాణము తెలుసుకునే ప్రక్రియ దాని యొక్క ఆద్యంతములు తెలిసి ఓహో ఇలాగ తెలుసుకోండి ఘట జ్ఞానం ఈ విధంగా కలుగుతోంది కాబట్టి మనం దర్శించే ఘటము ఒక మనస్పందన తప్ప మరొకటి కాదు అనే సత్యాన్ని గుర్తించినటువంటి ఆ వివేకవంతులు అది బయట ఉన్నట్టు కనపడుతుంది బయట ఉన్నట్టు కనపడుతుంది తర్వాత బయట ఉందంటే దేనికి బయట ఉంది దేహానికి బయట ఉందా మనస్సుకి బయట ఉందా దేహానికి బయట ఉంది మనస్సుకి బయట లేనేలేదు మీరు ఘటాన్ని దర్శించారంటే మనస్సులో ఉన్న ఘటాన్నే మీరు దర్శిస్తారు మనస్సులో లేకుండా ఘటాన్ని ఎలా దర్శిస్తారు కాబట్టి ఈ విధమైన ప్రమాణ కుశలు వాళ్ళు చెప్తారు ఏమని మనకి ఉన్నట్టుగా కనపడే పదార్థాలు కూడా ఇచ్చే ప్రమాణకుశలా ఇది జాగ్రత్త గురించి కాదు స్వప్నం గురించి ఇదంతా జాగ్రత్తగా అన్వేస్తాం అయితే లోకంలో మానవ స్వభావం చాలా విదూరంగా ఉంటుంది సో ఇప్పుడు కళ ఉందనుకోండి కళలోని పదార్థములన్నీ కూడా మిత్యా అని మనం అనేసి చేతులకు అడిగేసుకున్నాం అయిపోయింది ఒకసారి మిత్య అన్న ద్వారా ఇంకేం లేదు దాని గురించి ఇంకా విచారించదనవసరం కానీ లోకంలో రెండు రకాల ప్రవృత్తులు మీకు కనపడతాయి ఒకటి ఈ స్వప్నం రాబోయే భవిష్యత్తును సూచిస్తోందని ఒక ప్రవృత్తి కనుక ఈ స్వప్నాన్ని బట్టి మంచి చెడు తెలుస్తుంది ఒక ప్రభుత్వ శకున శాస్త్రం సో ఆ శకున శాస్త్రం కరెక్టా తప్ప అంటే కరెక్ట్ అయితే అవ్వచ్చు బిలీఫ్ ఎందుకంటే ఈ జగత్తు మిథ్యాన్ని తేలిన తర్వాత భవిష్యత్తు అవన్నీ సత్యం ఎందుకు అవుతాయి కాబట్టి విత్ ఇన్ సత్యం అయితే అవ్వచ్చు కాబట్టి ఓవరాల్గా మనం మనం తెలుసుకునే సందర్భంలో స్వప్నానికి శకున శాస్త్రానికి ముడిపెట్టి దీనివల్ల ఇది తెలుస్తోందని ఇలా మొదలుపెట్టారు అనుకోండి దాంతో అసలు ముందు స్వప్నము మిథ్యా అని తెలుసుకోవడం కష్టం అవుతుంది స్వప్నం మిథ్యా అని తెలుసుకోవడం కష్టమైతే వాటికి జాగ్రత్త మిథ్యా అని ఎప్పుడు తెలుసుకుంటాడు కాబట్టి ఆ స్వప్నం చుట్టూ ఉన్నటువంటి కల్పనలు ఏవైతే విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టేయాలి ఎప్పుడు కూడా పిల్లపిల్ల విశ్వాసాలని చిన్న చిన్న విశ్వాసాలను అలా తత్వం చేతికి అందకుండా పోతుంది తెల్లవారుజామున వచ్చిన స్వప్నం సత్యం లేకపోతే అర్ధరాత్రి వచ్చిన స్వప్నం వల్ల ఇది ఏదో అవుతుంది ఇలా మొదలుపెట్టారనుకోండి ఆ జగత్తంతా సత్యం అనే ఒక భ్రమలో మనం మాట్లాడుతున్నట్టు కాబట్టి స్వప్నంలో ఏది కనపడితే స్వప్నంలో దేవుడు కనపడినా దెయ్యం కనపడినా రెండు మిథ్యే స్వప్నం మిథ్య ఇంకా మీద మళ్ళీ నో కాంప్రమైజ్ అంద పాయింట్ ఓకే క్లియర్ ఓకే హేతుమాహా అంతఃనాత్ మనీషి అంటే మనీషి స్వప్న ప్రపంచము వితథము అని చెప్తున్నాడు అలా విత్తథము మిథ్యా అని చెప్పడంలో హేతు ఏమిటి ఎందుకంటే ఏదో మంచి హేతు ఉంటే కానీ మనీషి అలా చెప్పడం మనీషిణ ఏకవచనం మనీషి మనీషి అంటే మనసహ ఈషా మనీషా మనహ ఇష్ట ఇది మనీషి మనస్ అదే ఈ శకన్వాదుషులు పరూపం వాచ్యం అనే అనే వార్తంగా వస్తుంది అదే సో మనస్సీష అంటే వ్యక్తి లోపించి మనీషా అవుతుంది సో మనస్సును నియమించువాడు మనస్సుని వశం చేసుకున్నవాడు ఇంద్రియాణం హి చరతాం ఇంద్రియాణం హి చరతాం ఏదో శ్లోకం ఎన్మనోను విధీయతే తదస్సు హరతి ప్రజ్ఞా వాయుం నావమివాంహసి శ్లోకాలు గుర్తురావు జెట్లాగ్ ఎఫెక్ట్ నిజంగా జెట్లాగ్ వల్ల మీకు మాట తడబడుతుంది శ్లోకాలు సరిగ్గా గుర్తురావు ఎంత పవర్ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది అయితే ఇంద్రియాణి చెరతాం ఎన్ మనోమవిధీయతే ఇంద్రియాలు విషయాల వెంట పరుగులు తీస్తూ ఉంటాయి వాటి వెంట మనస్సు పరిగెడుతూ ఉంటుంది వీటి భోగాల వెంట పరుగులు తీస్తూ ఉంటాయి తదశ హరతి ప్రజ్ఞానం అటువంటి మనస్సు వీడి యొక్క వివేక ప్రజ్ఞని అంటే సత్యాన్ని గుర్తుపట్టే శక్తిని లాగి పారేస్తుంది లేకుండా అపహరించేస్తుంది వాయుర్ నాభం ఇవాంహసి సుక్కాని లేని గాలి సముద్రంలో ఇటు తోసుకుపోయినట్టుగా వీడి ప్రజ్ఞ లేకుండా అయిపోతుంది అది మనీషి ఆపోజిట్ నెగిటివ్ పాజిటివ్ ఏంటి మనస్సు యొక్క ప్రవాహానికి ఇంద్రియముల యొక్క ప్రవృత్తికి మనస్సు ఇంద్రియాల ద్వారా ప్రవర్తిస్తూ ఉంటుంది దీనికి అంతకీ కూడా అడ్డుకట్ట వేసి ఆత్మనిష్టగా ధ్యానపరాయముడే ఎవడైతే ఉంటాడో వాడు మనిషి వాడికి అటువంటి మనస్సు ప్రసన్నమైన మనస్సు ధ్యాన ధ్యానంతో ప్రజ్ఞని పొంది ఉన్న మనస్సు అటువంటి మనస్సు గల వాడికి ద్వైత్యాన్ని బోధిస్తే ముఖ్యత్వాన్ని బోధిస్తే ఎస్ అవున కరెక్టే సంసారం మనం ఏం చేస్తామంటే సంసారంలో కలబుంకలు అయిపోతూ ఉంటాం ఇంకోసం గృహస్థులేక అక్కర్లేదు సన్యాసులు కూడా అలాగే ఉంటాయి సన్యాసులు నిరికే పేరే కానీ ఏం సన్యాసం నా మొహం సన్యాసం ఒకప్పుడు దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు గృహస్థులకంటే సన్యాసులు మరింత భోగపరాయణులుగా కూడా ఉంటుంది కాబట్టి ఇంకేదో కషాయం కట్టుకున్నాం కాబట్టి సన్యాసం అనుకుని సంతోషపడ్డాదే తప్ప దట్ ఈస్ నాట్ ది పాయింట్ లేకపోతే మనస్సు మీద వశం ఉన్నవాడు గృహస్థకాన్ని సన్యాసి కానీ మనస్సు ప్రసన్నంగా కలవాడు గృహస్థుగా సన్యాసికాన్ని వాడికి తెలుస్తూ ఉంటుంది ఏమని ఈ ఈ బాహ్య ఈ ప్రపంచమంతా కూడా మానసికమైన స్పందన తప్ప దాంట్లో సారమేం లేదు అదే అసత్యము అని కాబట్టి స్వప్న కనబడే వస్తువులు నిత్యాన్ని తెలుసుకోవడానికి కూడా ఆ తెలుసుకుని ఆ స్వప్నాన్ని జాగ్రత్తగా దృష్టాంతంగా అన్వయించేవాడికి కూడా అది కూడా వివేకవంతుడై ఉండాలి మనీషి ఎనివే మరి మనీషులు అంటే గొప్ప వివేకం వాళ్ళు భిక్ష చెప్పారంటే దానికి ఏదో కారణం ఉండాలి కదా ఏమిటా కారణం అంతస్థానా లోపల ఉండడం వల్ల స్వప్నంలో మీరు చూసిన సర్వము లోపలే ఉన్నాయి కనుక అవి సత్యం కాలేదు ఏం పోతే లోపలు ఉంటే ఎందుకు సత్యం కాకూడదు కొండ చూశానండి మీరు స్వప్నంలో మీ కొండ మంచమే పడుకున్నాడు పడుకున్న కొండను చూశాడు ఇప్పుడు కొండ నిజం కొండ అయితే ఆ సత్యం విరిగిపోతుంది అది నిలవడదు విరిగిపోతుంది స్వప్నంలో వర్షం పడింది మొత్తం అదే అవ్వలేదు అంటే ఏమిటనమాట కొండ చూసేదే కాదు ఈ కొండ బయట ఉన్న కొండ కాదు ఇది లోపల ఉన్న కొండ అంటే కొండ వంటి కొండ అని అర్థం కొండ కాదని అక్కడికే దాని సచ్చినెస్ పోయింది అక్కడికి దాని తథాత్వం ఎగిరి తాపోయింది ఇతత్వం అయిపోయింది అంటే అలాగే వర్షం స్వప్నంలో వర్షం చూశాడు వర్షం కురిసింది ఎరా బట్టలు అన్నీ తెరిచిపోయా పక్క బట్టలు అన్నీ తెరిచిపోయా అదే తడవలేదు అయితే వర్షం వర్షం కాదనమాట అంటే వర్షంలో ఉండే ఆ తథాత్వం పోయింది అక్కడికి అది వితత్ అయిపోయింది అంటే అదే హేతు అంతఃస్థానాత్ లోపల ఉండడం అంతఃరీరస్ మధ్యే స్థానం ఈ అంతఃస్థానాత్ అన్నది అది సంగ్రహ భాష్యం అంటే ప్రతీక గౌడకోదాచార్యులు పదాన్ని చెప్పారు దానికి వివరణ హీ ఎందు చేత అంటే అంటే పంచమే హక్కు ఉంది కదా అంత స్థానాత్ అని అందుకోసం హీ బికాజ్ ఈ స్వప్నంలో మీరు చూసిన భావాలున్నాయే యశాం ఈ భావాల యొక్క స్థానము యశాం అంటే బాహ్య ఆధ్యాత్మిక భావానాం ఈ భావముల యొక్క స్థానం ఎక్కడండి శరీరస్యం అంతః శరీరం మధ్యలో అంటే నేను మీకు నిన్న చెప్పాను స్వప్నం కంఠంలో చూస్తాడు ఇక్కడ అనే నాడిలో చూస్తాడు శరీరం మధ్యలో ఎక్కడో ఉంది ఆ నాడి ఆ నాడి లోపల చూస్తాడు నాడి లోపల ఉంటాడు వీడు జగత్తుని చూస్తున్నారు అంటే కంట్లో ఉండి జగత్తుని చూస్తారు ఇలా అప్పగించి చూస్తాడు వీడు ఎక్కడ ఇప్పుడు ఇలా అప్పగించి చూస్తున్నాడు అంటే సినిమా చూస్తున్నాం అండి ఇలాగా అంటే వీడు ఎక్కడ ఉన్నట్టు వీడు కంట్లో ఉన్నాడు కాళ్ళలో పరిగెడుతుంటే కాళ్ళలో ఉంటాడు ఫుట్బాల్ అడుగుతుంటే కాళ్ళలో ఉంటాడు సినిమా చూస్తుంటే కంట్లో ఉంటాడు ఎవరో మాట్లాడుకుంటుండీ ఇలా ఇలా వెళ్ళాడు అనుకోండి వీడు వీడు ఎక్కడ ఉన్నాడు ఈ జమిలో ఉన్నాడు ఈ జమిలో లేడు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఈ జమిలోకి వస్తాడు అది లడ్డు నోట్లో వేసుకుంటున్నప్పుడు టేస్ట్ బడ్స్లో ఉంటాడు కళ చూసేప్పుడు ఎక్కడ ఉంటాడు పురితత్తులో ఉంటాడు కంఠంలో ఉంటాడు ఆ కంఠంలోనే ఆ నాడిలో కంఠం కూడా పెద్దదే ఆ నాడు ఇంకా చిన్నది అందులో ఇండియన్స్ నాడులు మరీ చిన్నవని అమెరికాలో చెప్తూ ఉంటారు వాళ్ళకి బీపీలో ఎక్కువ వస్తాయి ఆనాడి లోపల కొండ కోన అడవి వర్షం ఇవన్నీ చూస్తూ ఉంటాడు అంటే అవన్నీ చూస్తున్నాయంటే లేవు ఉంటే అక్కడ ఎక్కడలా ఉంటాయి అవి అంత మిథ్య మీకు మళ్ళీ ఇంకోసారి మనవి చేస్తున్నా ఈ పాఠం ఈవేళ మొదలుపెట్టాను ఆరు మాసాలు ఇదే ధోరణిలో ఉంటుంది మీరు ఆ స్వామీజీకి ధోరణ ఎక్కువైందని అనుకున్నారు ఆ పాఠం యొక్క లక్షణం అది తత్రహి భావా ఉపలభ్యంతే పర్వతహస్త్యాదయరీరాత్ చూడండి తత్రహి అంటే త్ర ఆ స్వప్నంలో భావా ఉపలభ్యంతే ఉపలభ్యంతే తెలియబడుము స్వప్నంలో పదార్థాలన్నీ తెలియబడుతూ ఉంటాయి బాహ్యములు ఆధ్యాత్మికములు కూడా పదార్థములు అంటే పర్వతము హస్తి అంటే ఏనుగు ఏనుగు చూస్తాడు వీడు స్వప్నంలో ఏనుగు ఇక్కడ కుంజర యూథము దోమపుత్తుక చుచ్చను అన్నట్టుగా కుత్తుక సో ఏనుగు చూసాడంటే హస్త ఆది శబ్దం చేత ఇల్లు ప్రసాదాలు ఇవన్నీ చూస్తాడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి లోపలే ఉన్నాయి నా బహిష్ శరీరా శరీరానికి బయట ఎక్కడా ఏమీ లేదు కాబట్టి ఇవి అది మిథ్యా ఇవి యథార్థములు కావు అని చెప్పడానికి ఆ హేతు చాలు ఇంకెంతకంటే వేరే హేతు లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసిన అండి ఇక్కడ చాలా సరళంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా గంభీరంగా ఉంటుంది సరళ గంభీరంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి నెక్లెస్ అన్నారు నెక్లెస్ అన్నప్పుడు దానికి సబ్స్టెన్స్ లేదు తెలియదు సబ్స్టెన్స్ ఉంది నెక్లెస్ సబ్స్టెన్స్ ఉండాలండి ఏదైనా ఉంది అని చెప్పాలంటే కానీ సబ్స్టెన్స్ ఉండాలా అక్కర్లేదా సబ్స్టెన్స్ అన్న సబ్స్టాంటివ్ అన్నా ఒకటే అధిష్టానం అంటే అది ఉండాలి ఇప్పుడు నెక్లెస్ మీరు అమ్మకానికి తీసుకెళ్ళారనుకోండి అమ్మకానికి తీసుకొస్తే ఇదిగో నెక్లెస్ ఇది నేను అమ్ముతాను అంటే వాడు ఏమంటాడు ఎలా అయ్యి అని తూకం వేస్తాడు కాంతాలో వేస్తాడు కాంతాలో ఎందుకు వేయడం ఇది నెక్లెస్ కదా దీన్ని కొనంటే కాంతాలో వేస్తాడు ఎందుకు తెలుస్తున్నాండి కాంతాలో వేయందుకు బంగారాన్ని తోచటానికి ఎందుకంటే సబ్స్టెన్స్ బంగారం నెక్లెస్ కాదు నెక్లెస్ ఉంటే ఏమీ లేదు దాంట్లో విద్య దాంట్లో సబ్స్టెన్స్ లేదు సబ్స్టెన్స్ ఉంటే ఎలా కొనాలి ఒక ఐదు నెక్లెస్ ఈ డిజైన్ ఎలా ఉంది బాగుందా లేదా మోడర్న్ ఫ్యాషనా ఓల్డ్ ఫ్యాషనా అలా కొనాలి అలా కొండవు అలా వీరు కొంటాడు వీడు కొంటాడు అజ్ఞాని కాబట్టి వాడు కొండవు వాడు బంగారం వ్యాపారం చేసేవాడు కొండవు వాడు బ్రతుకు తెలుగు నేర్చుకున్నవాడు వాడు ఎందుకు కొంటాడు వాడు మీరు నెక్లెస్ అని నెక్లెస్ అమ్మకానికి ఇవ్వగానే కాంటాలో వేస్తాడు ఏమంటే ఇవి చాలా ప్రాచీన కాలం నుంచి మా మా పెట్టుకున్న గాజులు చాలా విలువైనవి ఆడు స్వర్గంలో ఉన్నారని మీరు ఈ గాజులు తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి అంత విని అదంతా తీసుకుని మళ్ళీ కాంతాలో పెడతాడు మీరు చెప్పిన వాక్యంలో ఏ పదానికి సబ్స్టెన్స్ లేదు మీరు స్వప్నలో పర్వతం చూశారు ఆ పర్వతానికి సబ్స్టెన్స్ లేదు దెరి నో సబ్స్టెన్స్ లేదు సబ్స్టెన్సే ఉంటే మీరు ఎగిరి దక్కపోతాడు ఆహ్వానం నిద్ర లేచి పనే లేదు అసలు దెరి నో సబ్స్టెన్స్ అలాగే హస్తీ దెరి నో సబ్స్టెన్స్ ఏనుగుని చూశాడే కానీ దెరిస్ నో సబ్స్టెన్స్ కాబట్టి ఏంటనమాట రూపం ఉంది నామం ఉంది సత్యం కాదు అది దానికి రహస్యం కాబట్టి ఆ సబ్స్టెన్స్ ఉందా లేదా పట్టుకోవాలి అదే మనీషి అంటే ఇప్పుడు బ్యాంకులో లక్ష రూపాయలు ఉన్నాయని మీరు అన్నారనుకోండి ఆ స్టేట్మెంట్లో సబ్స్టెన్స్ ఏమైనా ఉందా నో సబ్స్టెన్స్ స్టాక్లో నాలుగు ఐదు లక్షలు ఉన్నాయన్నారనుకోండి ఈ జరినీ సబ్స్టెన్స్ ఫర్ దట్ ఫైవ్ ల్యాక్స్ మీకు ఎవరో ఐదు రూపాయలు ఉన్నాయనుకోండి ఐదు రూపాయలకి సబ్సిడెన్స్ ఉన్నాయి ఎందుకంటే మా కుమార్కి ఇస్తే చాయ్కి ఇచ్చి పెడతాడు చాయ్ తైతే గంట దాకా చాలా చక్కగా అదిసారి చాయ్ అదేదో బాగా మరిగించి మరిగించి రెండు గంటల దాకా గుర్తుంది అది ఇది సబ్స్టెన్స్ ఇవి సరే మీ స్టాక్ మార్కెట్ లో ఫైవ్ ల్యాక్స్ సత్యం స్టాక్ లో ఐదు లక్షలు ఉన్నాయనుకోండి వాటి నుంచి సబ్స్టిడెన్స్ పడితే It is not worth the paper on which it is printed. No substance. Therefore, Rahashya says, <laughs> Namarupala Mithyana Mahatma is saying, this is all about Dhaṅgālana. Namarupala Mithyana is saying, this is the same thing. Namarupala is saying, this is the same thing that they are saying, this is the same thing that they are saying, నామరూపాలు మిథ్యని చెప్పిన వాడికి చేయాలి పెట్టాలి ఎందుకంటే సబ్స్టెన్స్ ఉంది అక్కడ అంటే ఆ మాటకి సత్యం కాబట్టి పర్వతహస్త్యాదులు ఉన్నాయంటే దేహము దేహము సబ్స్టెన్స్ ఉంది అతిది పాయింట్ అంచేతనే దేహం లోపల ఉండగలిగే అతిది పాయింట్ తస్మాత్ దేవి తథా భవికుమర్హంతి కాబట్టి ఈ పర్వతహస్త్యాది భావములు స్వప్న భావములు వితథా భవితం అర్హండి అవి అయథార్థములు అసత్యములే అయ్యే అవుతాయి తప్ప అవి సత్యములని చెప్పే యోగ్యత వాటి ముందు లేదు ఇప్పుడు చూడండి స్వప్న సృష్టి స్వప్నంలో ఉండే పదార్థాలు ఉన్నాయే ఏదైనా ఒక పదార్థం ఉంది ఉచిత స్థానము ఉచిత కాలము ఉచిత దేశము ఉండాలి ఇప్పుడు కొండ కొండ అంటే ఉచిత స్థానం భూమి మీద కొండ ఉచిత దేశం ఇక్కడ అర్ధరాత్రి పన్నెండు గంటల మంచం మీద పడుక్కుని నిద్రపోతున్నాడు హిమవత్ పర్వతాలను చూశాడు వీడు ఉన్న దేశం ఏమిటి గదిలో మంచం హిమవత్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అక్కడో నార్త్లో ఉన్నాయి అవి చూసాడంటే ఉచిత దేశం ఉందా లేదు తర్వాత ఇక్కడ రైలు ఎక్కుతాడు కాశీలో దిగుతాడు కళలో స్వప్నంలో వీడి కలంతా కలిపి ఐదు నిమిషాలు ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసి కాశీలో దిగుతాడు కాబట్టి వీడు చేసిన ప్రయాణంలో ఉచిత కాలము ఉన్నదా లేదు కాబట్టి ఉచిత స్థానము లేదు ఉచిత దేశం అని అనుకొని ఉచిత కాలము లేదు అదే ఆ మాట చెప్పబోతున్నారా దేశ కాలములు ఉచితము కావు ఆ కారణం చేత అవి మిథ్య ఆ ఔచిత్యం అది అలా కూడా దాన్ని బాధించంకొక రకంగా ఉచిత నిమిత్తం ఉండదు ఒక సందర్భంలో ఉచిత నిమిత్తం ఉండదు ఇప్పుడు వీడు వీడికి రా మహారాజు పట్టాభిషేకం చేస్తాడు లేకపోతే రాజు ఉంటాడు కలగంటాడు బిచ్చగాడు అయిపోతాడు బిచ్చగాడు అవ్వాలంటే వాడికి ఉన్న రాజ్యమంతా శత్రువులు వచ్చి లాగేసుకుని అలా ఏదో అయ్యి ఉండాలి అప్పుడే బిచ్చగాడు అవుతాడు అలాంటి నిమిత్తం ఏం లేకుండా బిచ్చగా కళలో కాబట్టి ఉచిత నిమిత్తం ఉండదు ఉచిత కాలం ఉండదు అయితే వీడికి మహావిద్వాంసుడనే గండ పండేరం తొడుగుతారు ఎవళ్ళో కళలో గండ పండేరం తొడగాలంటే వీడికి విద్వత్వం ఉండాలి వీడికి ఏ విద్వత్వం లేదు వీడికే కళలో తగిలిన గండ పండేరం అంటే అర్థం ఏంటి ఉచిత నిమిత్తం లేదు ఉచిత కాలం లేదు ఉచిత దేశం లేదు అయినా ఇవన్నీ చూస్తూ ఉంటాడు ఈ కారణాల చేత వీడు స్వప్నంలో దర్శించేటువంటిది ఏ పదార్థమునకైనా కూడా సబ్స్టాంటివ్ కాదు అవి మిథ్య మీరు అనుకోవచ్చు స్వప్నంలో అన్ని నిత్యాన్ని మాకు తెలుస్తూనే ఉంటుంది మీరు ముందుకు వెళ్ళండి అలా వెళ్ళరు ముందు స్వప్నాన్ని త్వరగా ఎగ్జామిన్ చేయాలి అన్ని అంశాలు స్వప్నానికి సంబంధించి నువ్వు ఎగ్జామిన్ చేసి ఇంకా బాబోయే స్వప్నం అంతా మిచ్చేనండి మాకు తెలిసిపోయిందనే దాకా కూడా చేసిన తర్వాత అప్పుడు నేను ఈ కమ్ టు జాగ్రత్త అప్పుడు జాగ్రత్త గురించి మిచ్చని తెలుసుకుంటే కళ్ళు తిరుగుతాయి ముందు అసలు జాగ్రత్త మిచ్చని తెలిస్తే జాగ్రత్త మిచ్చయితే మరి మనం ఈ పాటలు ఈ పడదారి పాటలు అన్నీ ఎందుకోసం పడుతున్నట్లు తెలియదు వన్ హాస్టు క్వశ్చన్ వాటా ఐ అప్ అని క్వశ్చన్ వేసుకోమని ఒక మహాత్ములు చెప్తూ ఉంటాడు వాటాఐ అప్ ఓ ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నారనుకోండి వాటేమో చెప్తు ఈ ప్రాజెక్టు ఎందుకోసం చేస్తున్నట్టు నేను ఎందుకోసం చేస్తున్నాను దీనివల్ల నేను ఏం సాధించదలుచుకున్నాను అనే ప్రశ్న వేసుకోవాలి ప్రాజెక్టు మానేదని నేను అంటాను లే ప్రశ్న వేసుకోవాలి ఆ వైరాగ్యంతో చేయాలి సరే కానీ ఖాళీగా ఉండడందుకు ఈరోజు డబ్బులు ఉన్నాయి కదా దీని ఆ స్టాక్లో పారద్దాం ఏదైతే అది అవుతుంది అని తీసుకెళ్ళి వేశారనుకోండి తప్పేం లేదు పది రూపాయలు కలిసి వాడుకోవచ్చు కలిసి తప్పితే పరమేశ్వరం ఆర్పణ వస్తుందని కూర్చోవచ్చు నాట్ డూయింగ్ ఈజ్ నాట్ ది ఇష్యూ ద ఇష్యూ ఈజ్ వివేకము మనం చేస్తున్నటువంటి ఈ సాంసారిక వ్యవహారాల్లో యథార్థత ఎంత చూసుకోవాలక్కర్లేదా చూసుకోవాలి లేకపోతే ఈ సంసారమేమి సత్యం అనుకుని దాంట్లో దిగారు అనుకోండి గోతులో దిగినట్టు అయిపోతుంది కాబట్టి Kabate, హ్యాస్ టు లుక్ అట్ ద రియాలిటీ ఆఫ్ ది వరల్డ్ వెరీ ఇంపార్టెంట్ ఎనీవే నను అపవవరకాద్యంతఃలభ్యమానైకా ఇశంక్యా సంవృతం శంక పెద్ద బలమైన శంక కావాలని అనుకోద్దు లోపల ఉంది కాబట్టి మిథ్యా అన్నారు మీరు ఇప్పుడు ఒక తెర ఉంది ఇక్కడ అపవాదకము అంటే కనపడకుండా అడ్డొచ్చే తెర ఈ తెరలోపల ఘటం ఉంది తెరలోపల ఘటం ఉంది ఆ ఘటం మిత్య ఎంత మిచ్చ మిచ్చినది కదా ఉన్నది కదా అక్కడ అంటే దృష్టాంత ఉండదు సో తెరలోపల ఉన్న ఘటము మిథ్యా ఎందువల్ల లోపల ఉంది కనుక అంటే ఆ హేతు ఎలా ఉందండి అది అదే బాగులేదు లోపల ఉంటే మిచ్చింది కావాలి గదిలోపల ఎవళ్ళో ఉన్నారు ఒక ఆయన కూర్చుని వెళ్ళారు గదిలోపల ఆయన విచ్చే పోతాడా అంత లోపల ఉంది కాబట్టి నుంచా ఏమి హేతు అండి ఈ హేతు బాగులేదు సో నన్ను నన్ను అంటే పురోపక్షం అపవరకాది అంతః తెరా మొదల తెరా గోడా మొదలైన వాటి లోపల ఉపలభ్యమానై ఘటై తెలియవచ్చే ఘటములు మొదలైన ఉన్నాయి ఘటాది హేతు అనైకాంతిక హేతు చెప్తే ఏకాంతికమైన హేతు చెప్పాలి ఏకాంతికము అంటే అన్ని సందర్భాల్లోనూ సమానంగా వర్తించేవి ఇన్వేరియబుల్ అనైకాంతిక అంటే అనిన్వేరియబుల్ అంటే అలాగే చూసినండి లోపల ఉంది కనుక మిథ్యా మీరు చెప్తే ఎక్కడ ఏది లోపల ఉన్నా అది నిక్షబం అప్పుడు ఆ హేతువు ఏమంటారు ఏకాంతికమైన హేతువు కొన్ని చోట్ల లోపల ఉండి కూడా సత్యమైంది అనుకోండి అప్పుడు ఆ హేతు ఏమైపోయినట్టు వర్తించలేదు అనైకాంటికో హేతు కదండి సరిపడిందండి ఇన్వేరియబుల్గా ఉండాలి హేతువు హేతులో ఇంక మార్పు రాకూడదు ఎక్కడెక్కడ లోపల ఉందో అక్కడక్కడ సత్యము కాదు అన్నట్లయితే నువ్వు హేతువు చెప్పాలి ఇలా ఆయనకి తెర లోపల ధటం ఉన్నది గది లోపల మనుషులు ఉన్నాడు వాళ్ళు ఉన్నారు కదా మరి నిత్యంతం లేదు కదా ఉన్నారు కదా జాగ్రత్త వస్తే యొక్క సందర్భంలో దృష్టాంతం అలాగే కాబట్టి లోపల ఉంది కాబట్టి మిథ్యాని హేతువు ఎలా నిలబడుతుంది నిలబడదు అంటే ఆహా ఆ శంక మీద సమాధానం చెప్తున్నారు సంవృతత్వైన హేతునా ఇది ఎప్పుడు కూడా మిథ్య అవతానికి హేతు ప్రధానమైన హేతు ఏమిటంటే ఇక్కడ అంతఃస్థానాత్ అని చెప్పిన విషయంలో మిథ్య అవటానికి ప్రధాన హేతువు బాధితం అవ్వాలి గేషి ఘటము అని అన్నారు అనుకోండి మీరు రేపు పొద్దున్న వచ్చి ఇది ఘటం కాదు చిల్ల పెంకు అని అన్నారనుకోండి మిమ్మల్ని మీరే నిగేట్ చేస్తారు సార్ అంటే ఇది నెక్లెస్ అని అన్నారు వాడు తూపం వేసి బంగారం అన్నాడు కాదు బంగారం అన్నాడు ఏమైపోయింది నిగేట్ అయిపోయింది ఏ ఈవేళ ఏదైతే అన్నారో రేపు కూడా అదే అనాలి నిన్న కూడా అదే అని ఉండాలి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మూడు కాలాలలో సమానంగా ఉండాలి ఇప్పుడు బంగారం మూడు కాలాల్లో బంగారం నెక్లెస్ మూడు కాలాల్లో నెక్లెస్ అది కాదు నిన్న నెక్లెస్ కాదు ఈవేళ నెక్లెస్ రేపు మళ్ళీ నెక్లెస్ కాదు బాధితం అయిపోతుంది కాబట్టి బాధ బాధ అంటే తెలుగు బాధ కాదు అదే పీడ నొప్పి ఆ బాధ కాదు నిషేధం సో బాధ అనేది నిత్యాత్వాన్ని నిశ్చయించే హేతు కానీ స్వప్నం విషయంలో ఆ బాధాత్వము అనే స్వప్నం నుంచి బయటకు వస్తారు అంత నిత్యాన్ని తెలిసిపోతూ ఉంటుంది బాధింపబడుతుంది నిషేధింపబడుతుంది ఆ హేతువు చెప్తారు ప్రస్తుతానికి ఏమని చెప్తున్నారంటే సో సంవృతత్వైన హేతునా లోపల ఉండడం ఒక్క హేతువే కాదు లోపల నువ్వు ఏది చూసేవో అది ఉండడానికి తగినంత స్థానం లేదక్కడ ఇరుకు సంవృత అంటే ఇరుకు అది కప్పివేయబడి ఉంది ఇరుకు ఇరుక్గా ఉంది ఆ నాడి ఆ ఇరుకు నాడి లోపల వీడు పర్వతాలని హస్తు నేనుగుల్ని చూసేస్తున్నాడు కాబట్టి ఆ విధంగా చాలా ఇరుకుగా నొక్కివేయబడి ఉన్నది కనుక అది సత్యము కాదు అది యాడ్ చేసుకోండి లోపల ఉండడం ఇరుకులో ఉండడం ఈ గదిలోపల ఘట ఉందంటే పర్వాలేదు ఈ గదిలోపల పర్వతం ఉందని అని అనుకోండి అప్పుడు దానికి రెండు దోషాలు వచ్చాయి లోపల ఉండడం ఒకటి సంవృతమై ఉండటము ఇరుకు అంత పర్వతం ఉండే అంత గది కాబట్టి అది మిథ్యా అని మనం నిర్ధారణ చేస్తాం ఇప్పుడు కూడా వివేక ప్రణాళి అని సత్యము మిథ్యా వీటి మధ్య నుండే తేడాన్ని గుర్తించేటువంటి ఒకనొక మెంటల్ స్ట్రక్చర్ మీలో ఉండాలి అది ఉన్నప్పుడే మీరు మిథ్యాత్వాన్ని గుర్తిస్తారు రాత్రి కళ కంటారు ఉన్నటి పొద్దున్న ఆ కళలో చూచిన సర్వము మిథ్యాన్ని నిశ్చయం చేస్తారు ఆ నిశ్చయానికి ఉండే వివేక ప్రణాళిక ఏమిటో తెలుసినండి మీ ముందుండే జాగ్రత్త అనుభవాలు ఉంటాయి ఇవి సత్యములు అని మీరు తీసుకుంటూ ఉంటారు అని మనం తీసుకుంటాం ఈ ఇది సత్యము ఈ సత్యము అనే స్టాండ్ పాయింట్ బేసిస్ చేసుకుని నిన్న రాత్రి కలలో చూసినటువంటి పదార్థములు మిథ్య అని వీడు నిర్ధారణ చేస్తాడు ఆ వివేక ప్రణాళిక ఒకటి ఉండాలి ఇక్కడ ఆ వివేక ప్రణాళికను చూపిస్తున్నారు ఏమిటా వివేక ప్రణాళిక పర్వతాన్ని కళలో చూశాను నేను పర్వతం లోపల ఉండదు లోపల పర్వతం ఉంది అంత ఇది స్థా స్థానం లేదక్కడ పర్వతం బయట ఉంది విశాలమైనటువంటి భూమి మీద పర్వతం ఉంది తప్ప ఈ పర్వతము లోపల ఇరుకైన చోట లేదు కాబట్టి నేను చూసిన పర్వతం మిథ్య అని వీడి నిర్ధారణ చూసుకుంటాడు కదా ఆ మీద బేసయ్యి మీకు బాధ నిశ్చయం కలుగుతుంది స్వప్నంలో కాశీ వెళ్ళి నిద్ర కాశీ స్వప్నంలో కాశీ వెళ్ళిన ప్రయాణం యథార్థమైతే వీడు నిద్ర లేచేప్పటికీ ఎక్కడ ఉండాలి కాశీలో ఉండాలి కానీ ఇక్కడ ఉన్నాడు నేను ప్రయాణం చేయడం ఏమిటండి కొద్ది నిద్రపోయేప్పటికే పది అయింది మళ్ళీ రెండు గంటలకు లేచి కూర్చున్నాను దీంతో ప్రయాణం ఏం చేశాను ఇక్కడే ఉన్నాను కదా అని ఆ వివేక ప్రణాళిక ఫంక్షన్ చేస్తుంది దాని బేసిస్ మీద తన కాశీ ప్రయాణం మీ క్షేని వీడికి అవగాహన వస్తుంది ఎప్పుడు కూడా వివేక ప్రణాళిక దిస్ వెర్సెస్ దాట్ ఉన్నప్పుడు మొదటికే నిధ్యాత్ పరిశ్రమ ఆ విధంగానే మనం స్వప్న పదార్థములన్నీ కూడా మిథ్య అని తెలుసుకుంటూ ఉన్నాము అంత సంవృతే స్థానాత్ ఇత్యర్థ సో లోపలున్నాయి ఈ పర్వతాలు ఏనుగులు ఇవన్నీ లోపలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి సంవృతే స్థానా అంటే సంకుచితే దేశే చాలా కుంచుకుపోయిన దేశంలో ఉన్నాయి పిసరంత దేశంలో ఉన్నాయి కాబట్టి విమిత్య నహ్యంత సంవృతే దేహాంతర్నాడీషు పర్వతహస్త సంభవోస్తి ఏమంటే అంతహ అంటే లోపల సంవృతే అంటే ఇరుకైన స్థానమునందు అంటే ఏమిటది దేహాంతర్నాడీషు దేహము లోపల ఉండే నాడులు ఆ నాడుల్లో ఒకనొక నాడీ ఎందు వీడు స్వప్నాన్ని దర్శిస్తారు ఒక నాడిలో దర్శిస్తానని చెప్పారు అలా పురీతత్తనే నాడిలో కొంచెం ఒకటి కాకపోతే పదింటిలో దర్శించడనుకోండి దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఆ నాడులలో వీడు దర్శిస్తారు అది ఏమిటి దర్శిస్తాడు పర్వతము ఏనుగు దర్శిస్తాడు ఎందుకంటే ఆనాడుల్లో పర్వతము ఏనుగు కూర్చోటానికి తగ్గంత చోటు ఉందా అక్కడ లేదు సంభవం కాదు నహి దేహే పర్వపోస్తీ దేహంలో పర్వతం ఉండదు అబ్బా శంకర భగవత్పాదులు ఎంత గొప్ప సత్యాన్ని చెప్పారు దేహంలో పర్వతం ఉండదు ఉండలేదు చోటు లేదు ఇది మాకు తెలియని సంగతి మరి మీకు తెలుసున్న సంగతి అయితే ఇప్పుడు మీరు పర్వతాన్ని చూశారు ఇక్కడి నుంచి దూరవరంగా అన్నపూర్ణ స్టూడియోస్ అక్కడ అక్కడ ఏదో శిఖరం అంటే పర్వతం ఎత్తుగా హిల్లక్కటి కనపడింది ఈ పర్వతం సత్యం అనుకుంటున్నారా లేదా మీరు అనుకుంటున్నారు అది ఎందుకు సత్యమైంది బయట ఉంది కాబట్టి బయట ఉందని అనుకుంటున్నారంటే మిమ్మల్ని తెలియని వాళ్ళు అనాలా తక్కువ వాళ్ళు అనాలా ఇప్పుడు బయట ఉంటే మీకు ఎలా కనపడుతుందండి అది మీ కంట్లో పడి మీ మనస్సులోకి ఎక్కితే కనపడు ఆరుఢ అంట మనసి ఆరుఢ మనస్సులోకి లోడ్ అయిపోవాలి ఇప్పుడు ఇలా అడ్డు పెట్టాననుకోండి ఈ గా ఈ ఘటన కనపడుతుందా కనపడదు ఎందుకని అది మనస్సులోకి లోడ్ కావటం లేదు ఎందుకు కావట్లేదు మనస్సులోకి కంటి ద్వారానే లోడ్ కావాలి కదా లోడ్ అవ్వచ్చు ఎందుకు అవట్లేదు అంటే అసలు ముందు కంట్లోనే పడలేదు అది కంట్లో పడాలి మనస్సులోకి లోడ్ అవుతుంది అప్పుడు మీకు ఘట జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఘట జ్ఞానము ఎక్కడుందంటారు ఘటం ఎక్కడుందంటారు ఘటజ్ఞానంలో విషయమైన ఘటం ఎక్కడుంది ఘటం అంటే వాట్ ఈస్ ఘట ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఘట కడ్నిషన్ ఘటజ్ఞానంలో ఏది విషయమో అది ఘటం ఈ ఘటజ్ఞానంలో విషయమైన ఘటం లోపల బయట ఉందా లోపల పర్వత జ్ఞానంలో విషయమైన పర్వతం లోపలుందా బయట ఉందా లోపలుంది మరి లోపల ఉన్న పర్వతం అది సత్యమా మిథ్య నిత్యేహే పర్వతం వస్తుంది యా సినిమాసే పర్వతం కనపడుతుంది అది సత్యమా మిథ్యా మిథ్య బయట ఉంది బయట ఉన్నట్టుగానే కనపడుతుంది అక్కడ ఉండే పర్వతానికి సినిమా తేడా మీద ఉండే పర్వతానికి తేడా ఏ ఉంది బయటే ఉన్నాయి కదా బయట ఉన్నట్టుగానే కనపడుతున్నాయి కదా మరి అది అది సత్యం ఇది సినిమా తెర మీద ఉన్నట్టు కనపడింది కానీ సత్యం కాదు అని హౌ డూ యూ నా కాబట్టి మీరు జగత్తును చూస్తున్నారే మీరు చూసే జగత్తు ఎక్కడుంది మీ లోపల ఉంది మీ బయటేము లేదా కనుక మీ లోపల ఉండదగంత స్థానం ఉందా జగత్తుకి కాబట్టి జగత్తు ముఖ్య నహి దేహే పర్వతోష్ ఇప్పుడు పొద్దున్న నిద్రపోయే ముందు నిద్రలో భార్య ఉందా నిద్రలో భార్య ఉందా లేదు నిద్ర లేవగానే భార్య ఉందా లేదు ఇప్పుడు చూశారు చూసి భార్య అనుకున్నాడు ఇప్పుడు భార్య ఉంది ఇప్పుడు వీడు చూసి అనుకున్న భార్య బయట ఉందా నోకలుందా కాబట్టి భార్య సత్యమా మిథ్య భార్యాత్వం మిథ్యిథ నహి దేహే పర్వతోస్ కాబట్టి చాలా లోతైనటువంటి హేతు మనం కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణ నమ డబ్ పూర్ణమ పూర్ణ పూర్ణము పూర్ణశమ పూర్ణమ్య